అన్నియు నడుగవే నేనే మరచితి అవి హరి నీకే తెలిసినవి మన్నించి నాకి జన్మ మొసగివి మర్మగాడు మన్మధుడొకడు పలుజన్మంబుల నీ త్రాగిన తనుబాలు కొలచితే నిన్నవును తల్లిదండ్రులు మరి ఎందరో తామెక్కడనున్నారో తిలకింపగా తెగిన కొలుచులవి ఎన్నెన్నో ఇలా బ్రతికిన కాలము వ్రాసెనో చిత్రగుప్తుడు చినుగగ చిగ కట్టుకోకలకు చెల్లిన పత్తితానది ఎంతో కనకమెంతో నాకాభరణంబులై కాయంబులతో నరసినది పెనగి రమించిన కామిని మనుల పేరులన్నీయో తొల్లిటివి ఘనముగా నను ఇటు భోగించచేసిన కర్మమే ఎరుగునివి ఎల్లా కరిమలని గడించిన ఇండ్లు కానాచి చోట్లు ఏడేడో కొరలిమలు ఎందుకెక్కెనో కొదలి ఉమిపై నిన్నాళ్ళు అరయగ అందరికంతర్యామివి అఖిల కారణంబును నీవే నిరతపు శ్రీవేంకటేశ్వర దయగల నీచిత్తమివలె తలచీనో